విచేతనే లోకంలో ఉండే జనులు అజ్ఞానులు తాము అజ్ఞానులమని వారికి తెలియదు కూడా ఈ కర్మ కర్మథులు ఉంటారు కర్మలను చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా అజ్ఞానులు తాము కూడా వాళ్ళకి తెలియదు వేదాంత విద్యార్థులు ఉన్నారు చూసారా వీళ్ళని అజ్ఞానులు అనుకోవడం ఎందుకంటే వీళ్ళు అజ్ఞానులు అజ్ఞానులై ఉండి తాము తెలిసి వేదాంతానికి వచ్చారు కదా కాబట్టి తేడా ఉండాలి కదా కాబట్టి వేదాంత విద్యార్థులని అజ్ఞానులు అనకూడదు తాము అజ్ఞానులమని తెలుసుకున్నారు కనుక వీళ్ళని జిజ్ఞాసులు అంటారు అజ్ఞానులు కాబట్టి ఆత్మ ఆత్మస్వరూపమును అజ్ఞానము స్పృశించను కూడా స్పృశించాలి విజేతనే అస్తమానమునైనా అజ్ఞాని అజ్ఞానుని అంటూ ఉండకూడదు అలా ఇప్పుడు ఏమిటో ఏమైనా అంత కులాసా ఏం కులాసండి ఏమి కులాసాలు లేదు అంత దారిత్రడుతున్నాం అలా అనుకోకూడదు అలా అనకాయా అస్తమానం అలా అనకు డబ్బు లేదండి అని అనకు డబ్బు జరుగు ఉంది కదా లేకపోవడం ఏమి అది లోభం చేత అలా అనిపిస్తుంది అలా అనకు తథాస్తు దేవతలు ఉంటారు తథాస్తు తథాస్తు అంటారు కాబట్టి అలా అనొద్దు అని ఎవరో సలహా చెప్తారు అలా అనకూడదు అలాగే నా దగ్గర ఇది లేదు మన వాళ్ళు ఏమంట బియ్యం ఉన్నాయా అంటే బియ్యం నిండుకున్నాయి అంటే అంతే తప్ప లేవు అని ఎందుకంటే అస్తమానం లేదు లేదు అనుకోడు ఏం ఉండగా అన్నీ ఉండగా లేదు లేదు అనుకోవడం అప్పుడు అమర్థం కదా అలాగే నేను అజ్ఞానిని నేను అజ్ఞానిని అనుకో మేము అజ్ఞానంలో ఉండే స్వామి గారే మీరు అయితే మరి ఇంక నేనేమవుతాను మీ దారిని మీరు ఉండాలి నా దారిని అలా అసమానం అజ్ఞానిని అజ్ఞానిని అనుకోడు అలా అన్నా అదితో వినయం అనుకుంటారు అది వినయం కూడా కాదు కాబట్టి మేము జిజ్ఞాసువులము అని అనాలి ఒకవేళ అనదలుచుకుంటే మేము జిజ్ఞాసువులము అంటే సరిపడుతుంది అజ్ఞానములము అని వేరే చెప్పనక్క తర్వాత మీకు అజ్ఞానము ఉన్నదని తెలుస్తోంది కదా తెలుసుకుంటే అది అజ్ఞానం ఎలా అవుతుంది జ్ఞానమే అవుతుంది కాబట్టి ఆత్మస్వరూపము అజ్ఞానము స్పృశించను కూడా స్పృశించలేదు తర్వాత జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృతి సర్వస్యతం అనేదానికి చిన్న అవతార జ్ఞానా దుస్సంపాదనబుద్ధ్యాప్తావసాదస్ ఉత్తంభనాథం ఆహార ఇప్పుడు ఈ జ్ఞానము జ్ఞానము అంటే అంటే అక్కడర్థము అమానివమదంభత్వం అహింస క్షాంతి రాజ్యము అని చెప్పారు ఓ పదమూడో పద్నాలుగో లక్షణాలు చెప్పారు చెప్పి వీటికి జ్ఞానము పేరు పెడుతున్నాము ఏత జ్ఞానము కు్రోక్తం ఎందుకు ఆ పేరు అలా ఎందుకు పెట్టారు ఎందుకంటే జ్ఞాన సాధనము జ్ఞానము అని పేరు పెట్టారు జ్ఞాన సాధనములకే జ్ఞానము అని పేరు అంటే అర్థం ఏంటంటే ఆ సాధనములను కనుక మీరు సంపాదించుకోగలిగితే మీకు జ్ఞానం వచ్చేసినట్టే ఇంకా వేరే జ్ఞానం ఉంటాం వేరే ఏమీ ఉండదు అని చెప్పారు అబ్బో ఆ సాధనాలను మేము సంపాదించలేము సో ఆ సాధనాలు ఎక్కడి నుంచి వస్తాయి మాకు మేము చేతగాలి వాళ్ళము అయోగ్యులము అని అలాగ మానవులు అలా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడడానికి అలవాటుపోతూ ఉంటాం అలా మాట్లాడడం అది ఒక వినయము అనుకుంటారు మా గురువు గారి గొప్ప జ్ఞాన జ్ఞానం కాదు అది జ్ఞాన సంబంధం అలాగా మరి మీరు మేము అజ్ఞానులం అండి అయోగ్యులము పాపులము అని అలాగే అనుకో ఓ దేవా దేవుడికి ప్రార్థన ఓ దేవా నీవు ఉత్తముడము నేను పాతపుడము ఆ డకారానికి ముందు అనుశ్వాసం పెడితే ఇంకా చిత్రంగా ఉంటుంది అది ఓ దేవాలయ ఉత్తముండవు నేను పాడు విధానం చూసిన పెడతారు నేను పాటిని అనుకోవడమే మహాపాపము అని అంటారు నేను పాపిని నీవు దేవుడవు అలా అనుకోకూడదు అసమానం అలా అసమానం కాదు ఒకసారి కూడా అనుకో నాకు ఇప్పటికీ గుర్తు ఒకసారి రాజమండ్రిలో నేను ఉపన్యాసం ఇస్తాను నాది అరగంట ఉపన్యాసం దత్తాత్రేయ గీత నా పక్కన ఒక వేద పండితుడు వేదార్థాన్ని బాగా అధ్యయనం సంరక్షణ ఘనపాఠి వేదార్థాన్ని బాగా విచారణ భాష బాగా జరిగిన నా పక్కన ఆయన ఆయనలో ఆయన మాత్రం ఏం తక్కువ పండితుడా ఆయన గృహస్థైతే ఉందా పాడిత్యాధుల ఒకే ఉంది సో ఆయన ఉపన్యాసం నేను అరగంట చెప్తాను ఆయన ముప్పో మంది ఆయన పండితుడు ధారపడిందంటే ఒకసారి నాది హవండు కాబట్టి ఆయన ఉపన్యాసం యొక్క సారమేమిటంటే మనందరము పాపులను ఆ పాపం మనల్ని ఎప్పుడు అలా వెంటాడేస్తూ ఉంటుంది మనం కర్మానుష్ఠానం చేసి ఆ పాపాన్ని ఎప్పుడు కడుక్కుంటూ ఉండాలి నిద్రలేస్తూనే స్నానం చేయాలి ఎందుకని స్నానం చేయడం ఎందుకంటే మన యొక్క పాపాన్ని పోగొట్టుకోవడం కోసం పాప స్నానం చేయాలి రాత్రి మనలో పేరుకుపోయిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఉదయ సంధ్యావనం చేయాలి అధరాత్రి ఆ తృతే పాపంత్రి ఆకృతి ముచ్చతే ఇత్యాది మళ్ళీ పొగల పాపం మన చుట్టూ పెరిగిపోతుంది కనుక ఈ పాపాన్ని సాయంకాల సంధ్యావనంతో దీన్ని కడిగేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా నదీ స్నానం ఏకాదశి ఇచ్చేది నదీ స్నానం చేసుకుంటే ఆ నెలంతా పెరుగుపడ్డ పాపం అంతా తడిచిపోతుంది అని ఇలా శ్లోకాలు ఉపపాదన ప్రతిపత్తి ఇది ఉపన్యాస్తుంది ప్రదక్షిణం చేసినప్పుడు పాపాలు పోతాయి దేవుణ్ణి చూస్తే పాపాలు పోతాయి చంద్రుడున్న నాలుగో తిథి నాడు చతుర్థి నాడు చంద్రుల్ని చూస్తే పాపాలు పోతాయి పాపోహం పాప కర్మాహం పాప ఆత్మ పాపమే పాపం తొద నుంచి మొదటి నుంచి తొద దాకా పాపమే ఎవరు చూడండి ఎవరో చాలా ముఖ్యమైన విషయం ఎవరో తాళం పా కాలం చేయి పారవేసుకుంది ఏకంగా నాలుగు తలాలు ఇప్పుడు గీత పాఠం అయినా ఇంటికి వెళ్తే అక్కడ వేణముఖం వేయాల్సి ఉంది సో నాలుగు తలాలు ఇది ఎవళ్ళో పరవేసుకున్నారో వాళ్ళు వెంటనే వచ్చి దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం కనుక రెండు కళ్యాణం దుసరా ఆయనకి ఆ రోజు వారే పరవేస్తుంది పాపం ఆయన ప్రేమగా తీసుకొచ్చి కనుక అలాగా ఆ ఉపన్యాసం అంతా అలా కనిపించారు అంటే ఆ కండిషనింగ్ అలా ఉంటుంది మనసు కండిషనింగ్ అలా ఉంటుంది అపోహం పాపకర్మాహం ఈ శ్లోకం ఎక్కడ నుంచిందో వచ్చింది ఎంతసేపు పాప దృష్టి అలా ఉండకూడదు ఎందుకంటే మీకు ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే ఈ జ్ఞానం అమానిత్వ మగంధిత్వం ఈ జ్ఞాన జ్ఞానములు జ్ఞాన సాధనములు వాటిని సంపాదించడం చాలా కష్టము అని నిశ్చయం చేసేసారు దుస్సంపాదన బుద్ధ వాటిని సంపాదించడం చాలా కష్టము అవి మనకు ఉండవు అవి ఎక్కడో అడవుల్లోనో లేకపోతే హిమాలయాలలోనో తపస్సు చేసుకునే మహాత్ములకు ఉంటాయి తప్ప అవి మనకు ఉండవు అమానిత్వం ఎక్కడ వరకు ఉంటుంది ఎవరితో వశిష్ఠాది మహత్వులకు మనం మన మానత్వాన్ని మనం అతిడుకోవడం అని ఈ రకమైన దృష్టి సో సమాజంలో జనులైన జిజ్ఞాసులందు కూడా ఉంటుంది ఈ దృష్టి ఎప్పుడైతే ఈ జ్ఞాన సాధనములు ఇన్ని దృష్టి చెప్పేప్పటికీ వాడికి ఇదంతా నా వల్ల కాదు అని నీరసం వచ్చేస్తుంది సో ప్రాప్త అవసాదస్య నీరసం వచ్చేస్తుంది ఈ నీరసం రావడం అంటే మనస్సులో ఉండే ఉత్సాహం అంతా కూడా తొలగిపోతుంది మనస్సులో ఉత్సాహం తొలగిపోతే అంతవరకు ఇలా కూర్చున్నవాడు ఇలా కూర్చుండిపోతుంది డిప్రెషన్లో పెరిగిపోతాడు అవసాదము డిప్రెషన్ డిప్రెషన్ అంటే ఇప్పుడు మళ్ళీ మందులు అభిప్రాయం కాదు మొత్తానికి ఒక పెద్ద నిరుత్సాహంలో పెరుగుతుంది ఇంకేతనే కొంతమంది పండితులు ఏమని చెప్తారంటే ఏమన్నాయి అంటే అదే అది శ్రీరాముడంతటి వాడికి కూడా అది దుస్సంపాద్యమే అయినది అర్జునుడంతటి వాడికి శ్రీకృష్ణుడు అంతటి వాడు బోధిస్తే వాడికి తెలియలేదు ఆత్మస్వరూప జ్ఞానం వాడికి కలగలేదు అది వంద జన్మలకి కూడా రావడం కష్టమే ఆత్మజ్ఞానం అంటే వెళ్ళకూడవాలనుకుంటున్నారా కాబట్టి ఆత్మజ్ఞానము అదే అంత తేలిక కాదు అని ఆయన ఉపన్యాసం ముగిస్తారు అది ఉపన్యాసం ముగిసిపోయింది అతను ఇప్పుడు విన్నవాళ్ళందరూ ఏమి నిశ్చయానికి వస్తారు అబ్బో ఈ ఆత్మజ్ఞానం మా వల్ల కాదు నేను ఏదో దండం పెట్టి ఉడుకోగలుగుతాం మా సంసారం మాకుంటుంది తప్ప ఈ ఆత్మజ్ఞానం మా వల్ల కాదు అని నీరసం పడు ప్రాప్త అవసరస్య అలా నీరసం రాకూడదు అది పద్ధతి కాదు మీరు పాపుడు కాదు నేను పాపపుణ్యంలో అతీతమైనటువంటి పరమ పవిత్రమైన ఆత్మస్వరూపు మీరు అజ్ఞానము మీ దరిదాపులకు కూడా చేరలేదు మీరు అజ్ఞానమును కూడా ప్రకాశింపజేస్తారు జ్ఞానమును ప్రకాశింపజేయటే కాదు జ్ఞానమును కూడా ప్రకాశింపజేస్తారు మీకు అది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది మీకు తెలుసున్నవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి మీకు తెలియనివన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి మీరు అజ్ఞానమును కూడా ప్రకాశింపజేసే జ్ఞానస్వరూపు కాబట్టి ఈ రకమైన నీరస పడిపోవడం తనని తాను నిందించుకోవడము లేదా నేను ఆత్మజ్ఞానాన్ని జన్మలో నాకు వస్తుందో రాదో అని ఒక ఘర్షణ లోపల హృదయంలో ఒక ఘర్షణను నిర్మాణం చేసుకోవటము దాన్ని కాన్సెప్ట్ అంటారు ఇంగ్లీష్లో సైకాలజీలో తర్వాత ఆత్మజ్ఞానం కోసము కూడితే కుత కుతలాడిపోతూ ఉండడము సో స్ట్రగుల్ అంటారు ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానము నాకు ఆటంకములే కాబట్టి మీరు ఆత్మస్వరూపులే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వరూపులే ఉన్నారు మీ యొక్క దైవత్వాన్ని మీరు ఇప్పుడు ఇక్కడ అనుభవానికి తెచ్చుకోవచ్చును ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అనుభవపూర్వకంగా మీకు మళ్ళీ ప్రూఫ్స్ అన్నీ ఏమి ఉండవు మీరే ప్రూఫ్ ఇంకా వేరే ప్రూఫ్ ఏ ఉండదు ది ప్రూఫ్ నవన్ హియర్ మీ దైవత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవటము సంభవము అని కాబట్టి మీరు నిరుత్సాహపడవలసింది ఏమీ లేదు అని ఉత్సాహపరచడం కోసం ఇలా పూలబడ్డ మళ్ళీ నిలబెట్టడం కోసం ఊతూ స్తంభనం ఉంటుంది ఉత్తంభనం అన్న సకారంలోకి ఉత్తంభనం అంటే పూలబడ్డ మనిషిని మళ్ళీ ఉత్సాహము నింపి వాడిని కోసం ఆయన శ్రీకృష్ణుడు ఇలా ఏమంటున్నాడు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్వ నిష్ఠి చూడు ఈ జ్ఞానం కానీ అమానిత్వము అంటే అర్థమైంది తన యొక్క గొప్పదనమును ప్రకటించకుండా నీలో మీరు చూసుకుని నీ నీలో మీరు చూసుకుని నాకున్న గొప్పతనం అంతా ఏమీ లేదు గొప్పదనమంతా ఈశ్వరుడిదే కాబట్టి తన గొప్పతనాన్ని నేను చెప్పుకుంటూ ఉండడం అనవసరము నా గొప్పతనాన్ని ప్రకటించేటువంటి ప్రయత్నం నేను చెయ్యము అని మీరు అనుకోవడానికి మీరేం కాశీ వెళ్ళాలా రామేశ్వరం వెళ్ళాలా లేదా ఏమన్నా పర్వతాలను అధిరోహించాలా ఏమంత కష్టము అనుకోండి అలా ఇప్పుడే అనుకో ఓ నియమం ఉన్నది నేను నా గురించి వీళ్ళైనంత వరకు మాట్లాడము నా గురించి వీలైనంత వరకు నేను మాట్లాడను అని మీరు అనుకోండి మీ గురించి మాట్లాడడం మానే ఇంకా మొత్తం అన్ని ప్రపంచంలో కబుర్లు అన్నీ చెప్పండి కానీ మీ గురించి ఏం చెప్పలేదు మీరు ఎంఏ ప్యాస్ నేను ఎంఏ ప్యాస్ అయ్యానండి నా ఆ మాట అనకండి నేను బీఎస్సీ ప్యాస్ సార్ అంత అనుహాగా సంతోషం నాయన మంచిది అన్నారు అంతేకాని మీరు బీఎస్సీ ప్యాస్ మంచిది నేను ఎంఏనండి అని అనద్దు జోన్స్ లేదా మీ క్వాలిఫికేషన్ మీరు చెప్పకండి మీరు ఏదైనా దాన ధర్మాలు చేస్తుంటే అవి మీరు ప్రకటించకండి అక్కడ ఇంత దానం చేశాను అను అని మీరు అనద్దు మీరు ఏదైనా యాజ్ఞయాగాదులు చేస్తుంటే వాటికి ప్రచారం ఇవ్వకండి మీరు ఇవ్వకండి ప్రచారం కనుక ఈ ప్రచారం ఏదో అవ్వటం మంచి పని చేసినప్పుడు దానికి ఒక కొంత ప్రచారం వస్తుంది తా సంపుత వృక్షోవా దేవం పుణ్యస్ కర్మణో దూరా బంధోవాపి అని చెట్టు వికసిస్తే దూరం నుంచి పరిమళం వచ్చినట్టుగా నేను మంచి పని చేస్తే ఆ పరిమళం పాకుతుంది మీరు పని కట్టుకుని ఆ పరిమళాన్ని వెదలని అక్క కాబట్టి చేయండి ఆ పని చేయండి మీరు చేసిన దానాలను మీరు ప్రకటించకండి మీరు చేసిన ధర్మాలను మీరు అడ్వర్టైజ్ చేయకండి నేను ఇంత దానం ధర్మం చేశాను అని కూడా అనుకోవడం మానేసేయండి ఆ భగవంతుడు మనం ఏదైనా చేయం చేయడం అని అనుకుని దాండం పెట్టి ఊరుకోండి ఇప్పుడు అమానిత్వం నీలో ఉందా లేకపోతే మీరు కష్టపడి సంపాదించాలా కానీ నీలోనే ఉంది హృధ సర్వస్వ విష్ఠం ఇంకా అదంభిత్వం మీరు దంభాన్ని సర్వాత్మన వర్జించండి డంభము అంటే మీరు సంధ్యావందనం చేసుకోవచ్చు అంటే వీధి బయట లోపల కూర్చొని చేసుకుంటూ మీరు అందరినీ కూర్చొని సంధ్యావందనం చేసుకుంటే ఊళ్ళో వాళ్ళని ధరించి తెలుసుకుని మీరు సంధ్యావందనం చేసుకుని తర్వాత మీరు మాలాజులను ధరించదలుచుకుంటే మీకుండే భక్తి శ్రద్ధలతో మీకుండే వ్రతము నియమము వాటి కోసం మాలని ధరించాలే తప్ప ఇతర వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం మీరు మాల ధరించకండి మీరు విభూతి భస్మధారణం చేస్తే మీ సంతోషం కోసం మీ అభ్యాసం కోసం మీరు చేయండి తప్ప ఇతర వాళ్ళని మెప్పించడం కోసం మీరు భస్మధారణ చేయటం అలానే ఇతర వాళ్ళని కనపడకుండా చేపేసుకోవడం కూడా వద్దు ఇది వద్దు అది అది కూడా దంధమే ఇప్పుడు కాస్మెటిక్ భస్మధారణలో కాస్మెటిక్ భస్మధార అంటే మమ్మల్ని ఇలా పెట్టేసుకుంటే అదేదో అంతా అలికేసినట్టుగా అది యూనిఫామ్గా రాదు కాబట్టి ఒక ట్ర ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ లాగా చేయించుకోవడం పొల తల నుంచి ఇచ్చి ఇలా కరెక్ట్గా అది పెట్టి అతడి విభూతలా తింటే కరెక్ట్గా అది కర్ఫెక్ట్ సినిమాలో భస్మధారణం ఇంటి చూడండి సినిమా కథానాయకుడు భస్మ ధరిస్తాడు ఎలా ఉంటుందని వాళ్ళు ఎక్కడ భస్మధారణం చేసుకుని కాస్మెటిక్ భస్మధారణము అంటారు దాన్ని కాస్మెటిక్గా భస్మధారణం చేసి మీరు వచ్చారనుకోండి ఇప్పుడు మీ ముఖము చాలా తేజస్వంతంగా ఆ భస్మతో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే జనులను ఇంట్రెస్ట్ చేయటం మీరు అలా భస్మధారణం చేస్తే అది దంభం భస్మం తీసుకోవడం ఉదయం అయితే నీళ్లు కదలుపుకోవడం సాయంకాలం అయితే పొడి గాను ఇలా పెట్టేసుకోవడం అయిపోయింది అంటే భస్మహారణం ఎలా పెట్టేసుకోవడం ఎలా వస్తే అలా వస్తుంది ఒకప్పుడు వస్తుంది ఒకప్పుడు వంకర టింకరగా వస్తుంది దానికోసం అదొక పెద్ద కాస్మెటిక్గా పెట్టకూడదు ఏ సపోజ్ వీధిలోకి వచ్చేప్పుడు చెల్లిపేసుకొని వచ్చారనుకోండి అది దంభమే ఎందుకు జరిపేసుకోవాలి కాబట్టి ఇతరులను ఇంప్రెస్ చేయటం కోసం మీరు తిన కాదు అని ధరించవద్దు మీ సంతోషం కోసం మీ అభ్యాసం కోసం మీరు ధరించండి ఇతరులకి మీరు చేసిన ధర్మకార్యాలని ప్రకటించవద్దు మీరు ధంహాన్ని పూర్తిగా మీరు ఏ ధర్మం చేసినా కెమెరాలు పెట్టుకుని ఫోటోగ్రాఫీలు పెట్టుకుని ధర్మం చేయొద్దు కెమెరాలు వీడియోలు మీరు పరిచ్చేజించండి ఎందుకంటే మీరు కెమెరా పట్టారు అంటే అది ఆ ధంభం అయిపోతుంది అంటే యజ్ఞ యజ్ఞము పూజ ఇత్యాది సందర్భాల్లో మీరు కెమెరా పెట్టారు అంటే దంభం అవుతుంది మీరు వీడియో తీసుకువెట్టే ఉన్నారనుకోండి మీరు చేసిన పూజలు అది వచ్చిన వాళ్ళని చూపించారనుకోండి దంభం అవుతుంది ఈ దంభాన్ని పరిహరించడం చాలా కష్టం కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మీ స్వరూపాన్ని మీరు చూసినట్లయితే మీ స్వరూపంలో దంభం లేనే లేదు కాబట్టి మీరు ఇతరులకు ద్వేషబుద్ధి ద్రోహ బుద్ధి లేకుండా ఉండండి శౌచము అది మీ హృదయంలో ఉండనే ఉన్నది కాబట్టి పై నుంచి దోషములను వెతికి పట్టుకుని మనలో పెట్టుకోకుండా ఉంటే మనలో ఉన్నది అది అమానిత్వం అది అహిత్వం అల్లే కాబట్టి అవేమీ కష్టము కాదు కనుక జ్ఞానము అది మన హృదయంలోనే ఉన్నది ధ్యేయము ఏ పరమాత్మ గురించి ఇంత విస్తారంగా మనం వర్ణిస్తూ వచ్చినామో అంటే ఎలా చెప్పాము జ్యోతిషామ జ్యోతిషి అన్నాం అవిభక్తం విభక్తూ అన్నాం అచరం చరమే అని కావ్యమయమైన వర్ణన ఆ పరమాత్మ గురించి ఐదారు శ్లోకాల్లో చేసి ఉన్నాం అయ్య బాబో ఇంత పెద్ద గొప్ప పరమాత్మ మాకెక్కడ దొరికాను అని మీరు ఆ జ్ఞేయ బ్రహ్మ మీ హృదయం అందేయగలదు ఇంకొక రహస్యం అక్కడ జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అవన్నీ కూడా సమానాధికరణం అంటే ఒకే విధం అంటే అర్థమేటో తెలిసిన అమానత్వం అదంభ్యత్వం అహింస క్షాంతి ఆర్జమం మొదలైనటువంటి ఈ జ్ఞాన సాధనములు ఏవైతే గలవో వాటినన్నిటినీ మీరు మీ హృదయంలో ఆవిష్కరించుకోగలిగితే ఆ జ్ఞాన సాధనమువే జ్ఞేయాకారములు అయిపోతాయి ఇంకా వేరే జ్ఞేయం అనేది ఉండదు అంటే దీని మీద ఒక నియమం ఉన్నది ఆ నియమం ఏమిటంటే సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి అమానిత్వము అదంభిత్వము శాంతి ఆద్యమము శౌచము అహింస ఇంద్రియాశవైరాగ్యం ఇలాంటి ఈ గుణములను మీరు అలవరుచుకుంటే ఆ వాటిని పొందుతాయే ఈశ్వరుని పొందుతా ముచేతనే దీన్ని భగవాన్ బుద్ధుడు చాలా విలక్షణమైన శైలిలో దీన్ని ప్రతిపాదన చేశాడు ఆయన ఆయన వెళ్ళి ఓ విద్యార్థి అడిగాడు ఏమండి దేవుడు గురించి అభిప్రాయం ఏమైతే అంతకు ముందు రోజు ఆయన భగవాన్ బుద్ధుడు ఒక శర్మంలో అంటే ఒక ఉపదేశంలో అష్టవిధ చారిత్రమును ఉపదేశిస్తారు అష్టవిధ చారిత్రము అంటే ఎనిమిది రకముల క్షీలము సక్షీలము ఆ ఎనిమిది ఒకటో తెలుసిన ఇవే ఇక్కడ మనం పద్నాలుగో పదహారో అన్నం చూసారా వీటిలో కొంచెం దగ్గర దగ్గరగా ఉన్న వాటిని కల్పిస్తే ఎనిమిదవు ఇవి ఎలా అంటే మీరు కొంచెం వెదరిస్తే పద్నాలుగు పదహారు ఇరవై అవుతుంది కొంచెం కుదిస్తే ఎనిమిదవు సద్గుణములు కొంచెం ఇటు అటుగా నెంబర్ దేవుని ఎలా కావాల్సింది అలా పులించు ఆ ఎనిమిది ఇంట్లో అహింస ఉన్నది తర్వాత సత్యం ఉన్నది ఆర్జవము ఉన్నది ఈ ఎనిమిది ఈ ఎనిమిది పద్నాలుగు క్లోజ్గా ఉంటాయి ఇది బోధించాడు ఒక ఉపదేశం చేశాడు ఒక శర్మ జేతవనము అనే చోట ఈ ఉపదేశాన్ని ఆయన చేసినాడు మొన్నాడు తెల్లవారుజామున ఆయన నడక వాకింగ్కి వెళ్ళేవాడు వాకింగ్ మెడిటేషన్ వాకింగ్ అంటే ఏదో ఉండే ఉందో వాక్ చేయడం కాదు మెడిటేషన్ వెళ్ళినప్పుడు ఓ శిష్యుడు ఆ దారిలో ఆ చీకట్లో కపల కాసి మహాత్మ భగవాన్ బుద్ధ నిన్న మీరు అష్టవిధ చారిత్రం చెప్పారు భగవంతుడు దేవుడి గురించి మీరేం చెప్పలేదు దాని గురించి నాకేదైనా చెప్పండి అంట అప్పుడు బుద్ధుని దేవుడు గురించి నీకు ఎందుకు రా గురించి పక్కన పెట్టు అష్టవిధ చారిత్రములు అభ్యాసం చేయి పో అంట ఎందుకు చెప్పండి దేవుడిని పెట్టాడు అనుకోండి ఆయన చాలా హార్ష్గా ట్రీట్ చేసేది ఆ టాపిక్ దేవుడని పెట్టాడనుకోండి వీడేం చేస్తాడు ఆ దేవుడికి పూజ చేసి అష్టమిశ చారిత్రాన్ని అటకెక్కిస్తాడు అవునా దేవుడు వెంకటేశ్వర స్వామికి మొక్కు అని పేరుతోటి ఈ జ్ఞా ఈ సద్గుణములను వీటిని దగ్గర కూడా రానివ్వకుండా వాటిని దూరంగా పెట్టుకుంటాడు ఏం వెంకటేశ్వర స్వామిని మొక్కిచ్చేశాడా వన్ పర్సెంట్ మా ఆదాయంలో వన్ పర్సెంట్ మొక్క తెలుగు చేసాం కదా ఇంకెందుకు శనివారం గారు నా గురించి తింటమ లేదుగా శనివారం తింటా లేదు మిగతా రోజులు ప్రతికరిస్తూ ఒక తెలుగు శనివారం రాత్రి కూడా చేస్తున్నాం ఇంకేం చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి గురించి అల్లగం ఏం ఇలాంటి అడ్డదారులు ఎవో తప్ప అష్టవిధ చారిత్రన్ని గురించి మాట్లాడు లంసం ఉంచుకుంటాడు గట్టిగా పెడతాడు తిలక గట్టిగా పెడతాడు తిరుపతికి రెండు సార్లు వెళ్ళొస్తాడు సెకరియట్ నుండి సర్టిఫికేట్ పట్టుకుని క్యూలో ముందుకు వెళ్ళిపోవడానికి తీసుకుని వెళ్ళొస్తారు మంచిదే కానీ లంతపు పుచ్చుకుంటారు ఏమిటో లంకపుచ్చుకుంటున్నావు అంటే మరి లంక పుచ్చుకోవడానికి దానికి సంబంధండి అక్కడ మొక్కించాము దర్శనం చేశాము హుండిలో వేశాము మరి ఇంకా లంక పుచ్చుకుంటా ఇలాంటి వేషాలు నువ్వు వేస్తావు తెలుసు దేవుడు మాట పక్కన పెట్టు అష్టమధి చారిత్రమే దేవుడు హో అని చెప్పాడు సరిగ్గా అదే అభిప్రాయాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే జ్ఞానం జ్ఞేయము జ్ఞానమే జ్ఞేయము జ్ఞేయమే జ్ఞానం ఇంతకీ ఆ జ్ఞేయం ఎవరో తెలుసునా జ్ఞానగమ్యము జ్ఞానము చేత పొందబడేది ఆ జ్ఞేయమే జ్ఞానం ఎక్కడుంటుంది నీలో ఉంటుంది జ్ఞానం చేత పొందబడే లక్ష్యం ఎక్కడుంటుంది అది మీలోనే ఉంటుంది ఆ సర్వ జగత్కారణమైన ఆ జ్ఞేయ బ్రహ్మ ఎక్కడ ఉంటుంది అది మీలోనే ఉంటుంది జ్ఞానం చేత పొందబడే లక్ష్యం ఏది అదే ఆ జ్ఞానము చేత పొందబడే జ్ఞేయ బ్రహ్మకి జ్ఞానమునకు ఏమిటి సంబంధం అదే ఇది ఇదే అది విజేతనే నీకు ఆ స్వరూపము అనుభవానికి వచ్చినప్పుడు స్వరూపానుభవము వచ్చినప్పుడు ఆ స్వరూపానుభవము స్వరూపానుభూతిని పొందినవాడు రెండు ఒకటే స్వరూపానుభవమును పొందిన జ్ఞాని స్వరూపానుభవం కంటే భిన్నంగా ఉండడు స్వరూపానుభవమే స్వరూపానుభవమును పొందినవాడు స్వరూపానుభవమును పొందినవాడు స్వరూపానుభవ స్వరూపుడయ్యే ఉంటాడు అలా ఏమి లేదు ద విషం అన్ దీ మిర్జ్ ఇన్ దట్ సాక్షాత్కారం ఆ సాక్షాత్కారము నందు సాక్షాత్కరింపబడిన తత్వము సాక్షాత్కరించుకున్నవాడు సాక్షాత్కారము అనే త్రిపుటి నిర్జీ అయిపోతుంది అదంతా ఒకటే అయిపోయింది కాబట్టి జ్ఞానం జ్ఞానం జ్ఞానగమ్యం ఇంకేతను మీరు జ్ఞానాన్ని మీరు పొందేదనుకోండి సమానిక ఉన్నద్యమే జ్ఞాన సాధనములను పొందేదనుకోండి మీరు జ్ఞాన సాక్షా జ్ఞేయ సాక్షాత్కారం గొలవవుతారు అలా అవడంలో భాగంగా జ్ఞేయంలో బృజ్జి అయిపోతారు జ్ఞేయం కంటే ఇదిగా ఉండనే ఉండదు కాబట్టి ఈ రకంగా ఆ జ్ఞాన సాధనములను అలవరుచుకున్న తద్వారా పరమేశ్వరుని కంటే భిన్నంగా ఉన్నాము అనే అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు ఆ జ్ఞానమును తోషిపచ్చి ఆ జ్ఞాన సాధనముల యొక్క మహిమ చేత పరమేశ్వరులో ఐక్యమవుతుంది జ్ఞానం ధ్యేయం జ్ఞానగమ్యం చాలా గొప్ప లోపం ఇంతకీ ఈ జ్ఞానము ఈ ధ్యేయము ఎక్కడ ఉన్నది హృది సర్వస్వ విష్ఠి అంచేతనే ఈ జర్నీ ఇది ప్రయాణం గమ్యం అంటున్నాడు కదా ఇది ఎటువంటి ప్రయాణము అంటే పయాణము ఎటువంటిదంటే తన నుండి తనకు చేసే ప్రయాణం It's the journey from oneself to one's self. Capital S, better. From oneself, I am. I am not a man. I am not a man. What is oneself? One's self. One's self. Atma. That's the prayer. In this prayer, you can give yourself a person, and you can give yourself a person, and you can give yourself a person. అలా అంటారు ఏడు పర్వతములను దాటి ఏడు సముద్రములను దాటి అక్కడ ఉన్న ఒక పర్వతముపై ఒక గుహ ఎందు అని అలాగేదో చెప్తూ ఉంటారు కాశీనది మీ కక్షల్లో అలాగే ఏమీ లేదు అంతా కూడా మీ హృదయము అందేగలదు జ్ఞానం అమానిత్వాది సో జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము అని కాదు అమానిత్వం బంధిత్వం అనే దైవీ లక్షణము లేవు కలవో దానికి జ్ఞానం అని పేరు జ్ఞేయం మరి జ్ఞేయం అంటే ఏమిటండి జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామి ఇత్యాది జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యా మీ దగ్గర మొదలుపెట్టి జ్యోతిషామపిపి జ్యోతి అనే తమస పరముచ్యతే అంతవరకు అంటే జ్ఞానం జ్ఞేయం జ్ఞానం మిమ్మల్ని మొదలయ్యే అంతవరకు ఉన్న ఐదారు శ్లోకాలు ఉన్నాయి ఒక అర్ధ శ్లోకం కూడా కలుపుకుని ఐదున్నర శ్లోకాలు ఆరున్నర శ్లోకాలు ఉన్నాయి అదంతా కూడా ఆ విధంగా వ్యాఖ్యానం చేయబడిన పరమాత్మతత్వమే జ్ఞేయము అనబడుము అది ఏ జ్ఞేయము ఓకే జ్ఞానగమ్యం జ్ఞేయమేవా జ్ఞా జ్ఞాతం సత్ జ్ఞానఫలమితి జ్ఞానగమ్యం ఉచ్యతే జ్ఞాయమానం తుజ్ఞేయం ఇప్పుడు జ్ఞానము గలదు జ్ఞానము అంటే అమానత్వం అగమ్యత్వం ఇత్యాది దైవీ గుణములకు జ్ఞానము ఆ జ్ఞానము చేత పొందబడేది అనగా ఆ జ్ఞానము యొక్క ఫలము ఏది అంటే ఆ పరమాత్మే ఆ జ్ఞాన సాధనముల యొక్క ప్రభావం చేత వీడి హృదయంలో ఆ సాక్షాత్కారము కలుగుతుంది ఆ విధముగా సాక్షాత్కరించబడే తత్వము జ్ఞేయము అంటారు సాక్షాత్కరించబడే తత్వము సాక్షాత్కరించబడుచున్నది న్యాయమానం తెలియబడుచున్నది అంటే సాక్షాత్కరించబడుతున్నదే నర్థం ఘటపటాలు అని తెలుసుకున్నట్లుగా తెలుసుకుంటున్నాడని కాదు న్యాయమానం అలా తెలుస్తూ ఉంటుంది అంటే అలా అనుభవానికి వస్తూ ఉంటుంది అనుభవానికి వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఆకాశం అనుభవానికి వచ్చినట్టుగా ఆత్మతత్వము అనుభవానికి వస్తూ ఉంటుంది అలా అనుభవానికి వస్తూ ఉంటుంది గనుక దానికి జ్ఞేయం అనుకోరు ఓకే జ్ఞాయమానంతో జ్ఞేయం అమానిత్వదంభత్వం ఇత్యాది దైవీ గుణములను తన ఎందు సంతరించుకున్న ద్వారా తాను చేరుకునేటువంటి పరమాత్మ చైతన్యము అదే గనుక దానికే జ్ఞానగమ్యం అనుకోరు ఏది జ్ఞానగమ్యమో అదియే జ్ఞేయము ఏది జ్ఞేయమో అది ఏ జ్ఞానగమ్యము మరి రెండు వేలు వేరు పదాలు ఎందుకు వేసినట్టు తెలుస్తూ ఉండే తత్వము గనుక జ్ఞేయము ఈ లక్షణముల పొందబడే తత్వము జ్ఞానగమ్యము అని వర్ణించడం అయింది ఓకే తదేతత్రయమతి ఇక ఈ మూడు ఈ మూడు కూడా ఎక్కడ ఉన్నాయండి వైకుంఠంలో ఉన్నాయా కైలాసంలో ఉన్నాయా అలా కొంతమంది చెప్తారు కొంతమంది ఏమని చెప్తారంటే ఇక్కడ నీకు పరమాత్మ యొక్క పరోక్ష జ్ఞానం జరుగుతుంది నీవు మరణించిన తర్వాత విమానం వస్తుంది ఆ విమానంలో నేను తీసుకెళ్ళడానికి కొంతమంది అక్కడ ఉన్నారు స్పెషల్టీ వాళ్ళకి పేర్లు కూడా ఉన్నాయి సునందుడు నందుడు అని ఇలాంటి పేర్లు ఈ కైలాసం వాళ్ళ పేర్లు నేను కొంచెం వెనక్కి కలిగిపో కైలాసం వాళ్ళ పేర్లు భూమి వితివ కొంచెం అన్సివిలైజ్డ్ కైలాస వైకుంఠం వాళ్ళ పేర్లు హైలీ సోఫిస్టికేషన్ ఉంటాయి నిజంగా కురాలు ఉంటాయి అలాగే ఉంటుంది వాళ్ళు పెద్ద సునంద బాగుందా పేరు సునంద వాడి వాడి తమ్ముడు నందుడు వాడికో తమ్ముడు వాడు నందుడు ఇత్యాదు వీళ్ళు కొంతమంది ఉంటారు విశ్వసేనుడు రాడు విష్ణేనుడు చాలా గొప్పవాళ్ళకే వస్తాడు మనలాంటి వాళ్ళకి సున మన గురువు గారికి విశ్వక్షేముడు వస్తాడు పెద్ద గురువు గారికి తీసుకెళ్ళడానికి విశ్వక్షేముడు వస్తాడు మనలాంటి అల్ప అల్పులను తీసుకెళ్ళడానికి విశ్వక్షేనుడు వస్తాడా ప్రోటోకాల్ ఉంటుంది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది ప్రభుత్వం వారికి ఉన్నట్టుగానే అక్కడ కూడా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఉంటుంది దాని ప్రకారంగా ఆ సునందుడు నందుడు ఇట్లయితే వాళ్ళకంటే కూడా సభ్యు చాలా మంది ఉంటారు వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి అని నిర్మాణంలో కూర్చోబెట్టి ఎకనామీ క్లాస్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు పెద్ద గురువు గారు బిజినెస్ క్లాస్ ముందు కూర్చుంటారు మన అందరం కూడా ఎకానమీ క్లాస్ లో మనం వైకుంఠం చేసుకుంటాం చేరుకున్న తర్వాత అప్పుడు కొద్ది రోజులు వేచి ఉన్న తర్వాత విష్ణువు సాక్షాత్తుగా దర్శనమిస్తారు అది అపరోక్ష సాక్షాత్ ఇప్పుడు పరోక్షమే అని అలాగే వ్యాఖ్యానం చేస్తారు మీరు వింటే తెలుస్తుంది నేను అతిశయోక్తి చేయట్లేదు నేను నిజానికి కొంత అతిశయోక్తి చేయడం కూడా కాకుండా ఉన్నదాన్ని కొంచెం డైట్యూట్ చేసి చెప్తున్నాను కాబట్టి అలాగే దాన్ని వ్యాఖ్యానం చేస్తా అయ్యా నీ వ్యాఖ్యానం నేను కాదన్నో కానీ నేను ఆఖరిని ఒక్క మాట పెడతా ఏమిటంటే ఆ వైకుంఠము నా హృదయం ఉన్నది అవసరపడిన ఏ గతీ నిజానికి వైకుంఠం అనే పాటే కనికే వచ్చింది ఆత్మస్వరూపమును అజ్ఞానము స్పృశించను కూడా స్పృశించలేదు అంటే విగత కుంఠ యస్మాత్ సహ వైకుంఠ అంటే అజ్ఞానం యొక్క స్పర్శ కూడా దూరంగా పోయింది కనుక ఆ హృదయస్థానం ఎక్కడైతే ఆత్మస్వరూపము చిరాకాశని ప్రకాశిస్తూ ఉన్నదో ఆ హృదయస్థానానికే వైకుంఠ అని పేరు తెలిసిందండి అది ఉంది నువ్వు లేదనుకోద్దు ఉంది కేవల ఆ స ఖచ్చితంగా ఉంది వేదమంత్రాల్లో భూతకాలం ఎప్పుడు ఉన్నా దాన్ని వర్తమాన కాలంలోకి మార్చేసుకోవాలి కిల ఆశ కిల నిశ్చయముగా ఆశ అస్తి ఉన్నది కనుక కిలాస ఏవ కైలాస తర్వాత కైలాసము ఇక్కడే ఉన్నది ఆ వైకుంఠము ఉన్నది అరుది సర్వస్య కాబట్టి ఔపనిషదులు వయము ఔపనిషద మేము ఆ ఉపనిషద్దులం మా దేవుడు ఇక్కడే ఉంటాడు మా దేవుడు బయట ఎక్కడా ఉన్నాడు హనుమంతుడికి రాముడు ఎక్కడ ఉంటాడు భద్రాచలంలో ఉంటాడా హృదయంలో ఉంటాడా హృదయంలో భద్రాచలంలోనూ ఉంటాడు కానీ హృదయంలో ఉంటాడు దగ్గరగా హృదయంలో ఉంటాడు కాబట్టి హృదయ సర్వస్వ విష్ణువు మూడు కూడా హృదయంలోనే ఉన్నాయి కాబట్టి జ్ఞానం కూడా మీరెక్కడో లైబ్రరీలలోనో పుస్తకాల్లోనూ లేకపోతే మఠాల్లోనూ ఆశ్రమాల్లోనూ ఉంటుంది అనుకో మీరు హృదయంలోనే ధ్యేయం కూడా మీ హృదయంలోనే ఉంటుంది ఈ మూడు కూడా హృది బుద్ధ సర్వస్య ప్రాణిజాత్యా విష్ఠితం విశేషేణ స్థితం ఏమండి దేవుడు గుడిలో దేవుడున్నాడు మీ హృదయంలో దేవుడున్నాడు మీరు నాకు నేను ప్రశ్న అడుగుతా మీకు చెప్పండి దేవుడు గుడిలో గట్టిగా గట్టిగా ఎక్కడ ఉన్నాడు గుడిలోనా మీ హృదయంలోనా మీ హృదయంలో ఉంటాడు గుడిలో ఉంటాడు కొంచెం ఇల్లు అటుగా ఉంటాడు కానీ తలుపులు వేసేసారనుకోండి గుడి తలుపులు వేసేస్తారు వేసేస్తే ఏడి దేవుడు తలుపులు తెరిచేదాకా బయట అలా పడిగాపులు పడుతాడు మీ హృదయంలో మటుకు చాలా గట్టిగా ఉంటాడు విశేషమైన స్థితం చాలా గట్టిగా బలంగా ఉంటాడు ఎందుకు తెలుసున తేహితే విభావ్యతే సాక్షాత్క్రియతే ఈ ఏల అనగా తత్ర ఏ వహి ఆ హృదయమునందు మాత్రమే త్రయం మూడు కూడా అంటే మీరు జ్ఞాన సాధనము ఎన్ని చెప్పేమో అవన్నీ మీరు అక్కడే అక్కడే అనుభవానికి తెచ్చుకుంటారు ఆ జ్ఞానం యొక్క ఫలం కూడా మీకు అక్కడే అనుభవానికి వస్తుంది సర్వజగత్ కారణమైన బ్రహ్మ కూడా మీకు అక్కడే అనుభవానికి వస్తుంది అఫ్కోర్స్ జ్ఞానఫలమే జ్ఞేయ బ్రహ్మ కూడా అవుతో ఉంటుంది వాస్తవానికి కూడా అది విచేతనే భగవద్గీత ఎందుకు ఏ రూపంగా దేవుణ్ణి పూజిస్తారు ఎంత పూజ చేస్తారు పూజ చేస్తారు అన్నవాటికి ప్రాముఖ్యము తక్కువ ఉంటుంది మీ హృదయంలో పవిత్రత అంతరంగ పరివర్తన మీ హృదయంలో మార్పు రావాలి అది ఆ మార్పుకే ఇక్కడ ఎక్కువ అత్యధికమైన ప్రాముఖ్యము ఈ యగులతో ఉంటుంది అది భగవద్గీత యొక్క శైలి అసలు ఫిలాసఫీయే ఆ శైలిలో ఉంటుంది చాలా మంచి శ్లోకాన్ని మనం గుర్తు చేస్తున్నాము ఇది ఒకసారి అందం శ్లోకం జ్యోతిషామపి్యోతి తమస పదముచ్యేయగమ్యం హృది సర్విష్ఠ ఇప్పుడు హృదయంలో పరమాత్మ సర్వకాలములందు వ్యక్తిగా ప్రకాశిస్తూ ఉన్నాడు కదా ఆ పరమాత్మని హృదయంలో అనుభవానికి తెచ్చుకోవడం ఎల్లాగా ప్రాక్టికల్ టిప్ ఒకటి ఉంటాయి అది కూడా చెప్పేస్తే ఆ శ్లోకం చెప్పుకోవచ్చు అనుభవానికి ఎలాగా ఇది ఈ అనుభవాన్ని మనం మనం ఈ విధంగా అభ్యాసం చేస్తే ఈ అనుభవాన్ని మనం పొందవచ్చు మనం మెడిటేషన్లో ఇలా కళ్ళు మూసుకొని ముఠాగా తీర్చుని ఉంటాము నడుము నటాదిగా ఉండాలి భుజములు చేతులు మటుకు లూజ్గా రిలాక్స్డ్గా ఉండాలి పాదములు నేలకు పూర్తిగా స్పృశిస్తూ మనం ఎలట్గా సావధానంగా కూర్చుని ఉంటాం నెల్లగా కళ్ళను అల అలవోకగా నేను ఇలా కూర్చున్నానో వెంటనే నా మనస్సులో ఉండే సంకల్పాలన్నీ కూడా దూరమై నేను శుద్ధ చైతన్య స్వరూపుడునై ఉన్నా ఆకాశం ఏ విధంగా నిర్మలంగా ఉంటుందో నేను అదేవిధంగా ఎటువంటి సంకల్ప వికల్పములు లేకుండా శుద్ధమైన తెలివి నైలుకలనై ఉన్నా నేను దేహము మనస్సు మనస్సు దేహము వీధి ఎందు జాగ్రదవస్థ తెల్లవారుతే జాగ్రదవస్థ రాత్రి ఎందు రద్రవస్థ ఎదురైందో అప్పుడప్పుడు స్వప్నము వ్యవస్థలు మారిపోతూ ఉంటాయి పరివర్తన చెందుతూ ఉన్నాయి కానీ ఈ వ్యవస్థలు మారుతూ ఉన్న తెలివి అయి ఉన్న నేను మారకుండా ముఖ్యంగా తెలివినై ఉన్నాను దేహానికి బాల్యము అది మారి మేము మనము అది మారి మధ్య వయస్సు పెద్ద వయస్సు ఈ మార్పులు అలా వస్తూనే ఉంటా ఉన్నాయి కానీ తెలివి రూపంగా ఉన్న ఏ మార్పులు లేవు మనస్సులో ఒకప్పుడు సుఖం ఇంకోప్పుడు దుఃఖం అలా నిరంతరము మారిపోతూ నాయి. కానీ తెలివి రూపంగా ఉన్న నేను ఏ మార్పులు చేర్పులు లేకుండా ఏకరూపంగా ఉన్నాను దేశము మారుతూ ఉంటుంది దేశము అంటే స్థానం స్థానము మార్పు అవుతుంది అనగా దేహము ఒకప్పుడు ఒక చోట ఇంకో సమయంలో మరో చోట ఉంటుంది కానీ జ్ఞానస్వరూపుడనైనా నా ఎందు దేశాన్ని బట్టి ఏ మార్పు రాదు దేశం ఏదైనా నేను అతన్య స్వరూపుడనై ఉన్నాను కాలం మారుతూ ఉంటుంది ఉదయం సాయంకాలం పగలు రాత్రి అలా ఎప్పుడూ కాలం మారిపోతూ పరుగులు తీస్తూ కానీ కాలం ఏదైనా శుద్ధ చైతన్య స్వరూపులనే ఉన్నా ఈ విధంగా అవస్థలకు శరీరంలోని మార్పులకు మనస్సులోని మార్పులకు దేశకాలములకు అతీతంగా శుద్ధ చైతన్య స్వరూపులనై నేను ఉన్నాను శాంతి శాంతి శాంతి విశ్రాంతిలో కూర్చొని మెల్లగా నల్లగా వినవాలి ఈ ధ్యానాన్ని ఇప్పుడు నేను చెప్పిన ధ్యానాన్ని చాలా సారవంతమైన ధ్యానము ఐదు నిమిషాలు ధ్యానం కొంచెం విస్తారంగా చేస్తే ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కూడా చేయొచ్చు ఇప్పుడున్న సమయాన్ని బట్టి ఐదు నిమిషాల్లో నేను ఈ ధ్యానాన్ని చెప్తాను ఐదు నిమిషాల్లో నిమిషాలు ఈ ధ్యానాన్ని మీరు అభ్యాసం చేస్తూ ఉంటే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్వీష్ఠితం అనే బోధ మీకు అనుభవానికి వస్తుంది ప్రాక్టికల్గా ఓం పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి